నాలుగు వందల ముప్పై ఐదవ సంకీర్తన ధరలో యద్భావం తద్భవత హరిమయమే జగమంత మహిదిటివారలనము తలచిన తహ తహ మనసే తా మలినము వహినెదిటందు భావనము భావించిన బహువిధముల తాను భావనమే ఎక్కువ నెదటి పాపాలెంచి నిందించేటి నిక్కపు నాలుక తానే నిందితము ఒక్కటై పుణ్యాలు గడించి ఘనమంటే దక్కిన పుణ్యపు జిహ్వ తాను ఘనమే సారే శ్రీవేంకటపతి సగుణము తలచిన సారపు జీవుడు తాను సగుణమే నేరుపుల ఆతని నిర్గుణము తలచిన తారతమ్యములులేని తానూ నిర్గుణమే